మరాజన్ బ్రహ్మా బ్రహ్మణస్పత ఆనశ్మోతు సాద్రీమహాగాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఓం భద్రం కృణుయామదేవా భద్రం పశ్యేమాక్షజత్ర స్థిరైరంగైస్తునూ యశేమదేవ్యదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టమే స్వస్తి నో బృహస్పతి శాంతిశాశాంతి సామ్యేతు భవిష్యు సునిశ్చితే మహాజ్ఞానాోకొ నే సోకే మహాజ్ఞానా ఈ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్న మహాత్ములు వాళ్ళు ఒక వర్గానికి వర్ణానికి పరిమితమై ఉండరు వారు లోకానికంతకీ చెంది ఉంటారు లోకాన్నంతనే ఆత్మరూపంగా దర్శిస్తారు చాలా కండిషన్డ్ మనస్సు కండిషనింగ్ అంటే ఫ్యామిలీ టైప్ ఆఫ్ కండిషనింగ్ ఉంటుంది కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది తర్వాత రెలిజియస్ కండిషనింగ్ ఉంటుంది సో అటువంటి కండిషనింగ్ ఉన్నటువంటి జనులు వారి యొక్క తత్వాన్ని వారు తెలుసుకోలేరు అత్య లోకోనగాహతే జనాలకి తెలీదంటే ప్రజలు తెలుసుకోలేరు వారి యొక్క మహిమను ఎందుకంటే ఆత్మజ్ఞాని ఒక దేహము కాదు ఆత్మజ్ఞాని ఏదో అది సర్వమును తన ఎందే కలిగి ఉంటుంది ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ సర్వమునకు అధిష్టానంగా ఉండే ఆ సచిది ఆత్మస్వరూపులుగా ఉంటారు కాబట్టి హీస్ నాట్ ఏ బాడీ హీఈస్ ది గ్రౌండ్ ఆఫ్ వాట్ ఆల్ ఎగ్జిస్ట్ అది చాలా గొప్ప విషయం అది తర్వాత సామాన్య జనులు సత్య లోకోనగాహత అని ఉంటున్నాం కనుక సామాన్య జనులు పుట్టి గిట్టుతారు అదే అస ఆత్మజ్ఞానికి పుట్టుట లేదు గిట్టుట కూడా ఉండదు తర్వాత సామాన్య జనలు ప్రతి అడుగులోనూ భయపడుతూ సో ప్రతిదినము భయపడుతూ జీవిస్తూ ఉంటారు దివసే దివసే మూఢం ఆవిశంతి నండితం అని సెకండ్ హ్యాఫ్ ఫస్ట్ హాఫ్ ఏమిటంటే శోకస్థాన సహస్రాన్ని భయస్థాన శతాన్ని చ దివసే దివసే మూఢం ఆవిశంతి నండితం హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ టు క్రై అన్ టు బీ అన్హ్యాపీ అలాగే భయపడడానికి కూడా అనేక కారణాలు సామాన్యులకు ఎప్పటికీ కనపడుతూనే ఉంటాయి రానికి అసలు భయపడడానికి కానీ శోకించడానికి కానీ కారణమే ఉండదు సామాన్యులు అంటే తథ్య లోకోకోనగాహతే అందుకోసం నేను అజ్ఞానికి జ్ఞానికి ఉండేటువంటి తేడాన్ని వివరిస్తున్నాను సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని యానిషా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి అనే శ్లోకం కూడా చెప్తుంది సో ఆత్మజ్ఞాని జీవితానికి భయపడ్డడు మృత్యువుకి భయపడ్డాడు అరే సంసారులు జీవితానికి భయపడతారు మృత్యువుకి కూడా భయపడుతూ ఉంటారు తర్వాత ఆత్మజ్ఞాని ఆనందమగ్నుడై జీవిస్తాడు ఆనందంగా దేహత్యాగం చేస్తారు సంసారులు శోకంతో జీవిస్తారు శోకంతో దేహత్యాగం చేస్తారు అయ్యో వెళ్ళిపోతున్నాను నేను ఈ సంపదలన్నీ పోగొట్టినవన్నీ ఏమవుతాయో నా కొడుకులు కూతురులు దెబ్బలాడుకోకుండా దీన్ని పంచుకుంటారో లేకపోతే ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటారో అని భయపడుతూ సంసారులు ఆ విధంగా చేస్తారు సో తర్వాత జ్ఞాని యొక్క దృష్టి ఎలా ఉంటుందంటే జన్మయందు దుఃఖము గలదు కానీ మృత్యువునందు దుఃఖమును వాళ్ళు చూడలే చూడదు జన్మయందు దుఃఖం ఉంటుంది మృత్యువులు దుఃఖమే ఉంటుంది అనే చాలా విలక్షణమైనటువంటి దృష్టికోణాన్ని ఆత్మజ్ఞానులు కలిగి ఉంటారు సంసారులు ఎలా ఉంటారంటే జన్మ శుభమని అనుకుంటారు మృత్యు అశుభమని సంసారం అనుకుంటారు కాబట్టి జ్ఞాన యొక్క విషాన్ని సంసారం తెలుసుకోలేడు ప్రచోకే అని ఈ ప్రసంగాన్ని చెప్తూ ఉన్నాము ఆ సందర్భంలో శంకర్లు ఒక కొటేషన్ ఇస్తున్నారు అందాముత్మూత్యర్వూతహిత దేవా అపి మార్గే ముహ్యంతి అపదస్ పదైిణ शकुनी गतिर्णवोपलभ्यते आत्मज्ञा सर्वभूतात्मूत होकल प्राणु आत्म यो अवरूपमे अलो दाँ मन अभ्यास दीन को अभ्यास हो ధ్యానంలో ఇవన్నీ ధ్యానములే నిధ్యాసనములు కోకొల్లలుగా ఉంటాయి మీరు అలా చేసీకొల్డే వస్తూ ఉంటాయి నివిధ్యాసనములు వాటన్నిటిలో ఒకే మూల సూత్రం అంతర్లీనంగా ఉంటుంది అదేమంటే సర్వాత్మభావము సో ఒక ధ్యానం ఎలాగంటే ఇలా రిటైర్గా కూర్చొని కళ్ళు మూసుకుని చదువులపై చిరునవ్వుతో శ్వాసని చూస్తాం శ్వాసని పిలిచేప్పుడు ఎలా భావన చేస్తామంటే ఇదిగో సర్వ జగద్వ్యాపకమైన వా జగద్వ్యాపకమైన వాయువును నేను పీలుస్తున్నాను అని అల్లా భావన చేస్తాం ఎందుకంటే సామాన్యంగా మనం అసలు శ్వాసని పరికించనే పరికించాం ఎందుకంటే మనస్సు యొక్క అల్లకల్లోలంలో పడుంటాం శ్వాసని పరిశీలించేంత అవకాశమే మనకు ఉండదు అవకాశం అయితే టైం ఉండదు అని కాదు ఇన్నర్ స్పేస్ ఉండదు నా అభిప్రాయం టైం ఎందుకు ఉండదు ఇన్నర్ స్పేస్ ఉండదు కాబట్టి ఒకవేళ శ్వాసని సందర్భంగా చూసినా ఇదిగో నేను పీల్చుకుంటున్నానని చూస్తాడు తప్ప డాక్టర్ దగ్గరికి ఆ లోపలికి గాలి పీల్చు అంటాడు వెనకాల స్టేటస్ కోర్ట్ పెట్టి అప్పుడే విడిచి పీల్చారు అప్పుడే చూస్తాడు అర్థద దానికి వేసేటువంటి బయటకు విడిచిపెట్టు అంటే విడిచిపెట్టాడు అలా కాదుగా మనం ఇంటి దగ్గర రోజు ప్రాణాయామాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది సో ఆ సందర్భంలో మీరు గాలి పీల్చేపుడు ఇదిగో నేను దేహపరిచ్ఛన్నునైనా నేను గాలిని పీల్చుకుంటున్నాను అని డాక్టర్ స్టేటోస్కోప్ పెట్టినప్పుడు పీల్చినట్టుగా కాకుండా సర్వ జగద్వ్యాపకమైనటువంటి వాయువును భావించుకుని ఆ వాయువును నేను పీల్చుకున్నాను అంటే అర్థం అంటే తెలుసు ఐ ద ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ గాడ్ అది సత్యం కూడా ఇప్పుడు వాయువు ప్రాణ ప్రాణశక్తి వాయువే కదండి వాయువును పీల్చే సకల ప్రాణులు బతుకుతున్నాయి చెట్టు చేపలు కూడా వాయువుని పీల్చే బతుకుతాయి మనుషులు పక్షులు క్రిములు కీటకములు అన్ని వాయువుని పీల్చిపోతుంటాయి చేపల ఎక్సెప్షన్లు నమ్ముకోవద్దు నీటిలో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని పీల్చే అవి బతుకుంటాయి నీటిలో ఆక్సిజన్ డిజాల్వ్ అవ్వకుండా మీరు కనుక చేస్తే ఆ చేపలు సరిపోతాయి ఇప్పుడు ఆ నీటిలో పొల్యూస్ చేసేసారనుకోండి నీటిని మనం హుస్సేర్ సాగర్లాగా దాంట్లో ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతుంది పొల్యూటెన్స్ కారణంగా అవి పీల్చేస్తాయి పొల్యూటెన్స్ పీల్చేస్తాయి ఆక్సిజన్ దాంట్లో నీటిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది తగ్గిపోతే చేపలు చచ్చిపోతాయి ఇంకా సర్వైవ్ అవ్వదు కాబట్టి ఇంకా చేపలు ఉండవు ఇప్పుడు హుస్యేన్ సాగర్లో చేపలు ఉండవని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పొల్యూషన్ కారణం కాబట్టి నీటిలో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ని పీల్చుకుని అవి చేపలు జీవిస్తాయి కాబట్టి అవి కూడా ఆక్సిజన్ పీల్చుకునే జీవిస్తాయి సకల ప్రాణులకు ప్రాణశక్తిని అనుగ్రహించేటువంటిది ఆ వాయువే కాబట్టి నేను ఆ వాయువును మనం తీరుస్తున్నాము అంటే డైరెక్ట్గా పరమాత్మతో మనకి లంకే సంబంధాన్ని ఆ వాయువు కలిగిస్తూ ఉంటుంది ఆ విధంగానే దర్శించారు కాబట్టి ఆ విధంగా మనం దర్శించాల్సి ఉంటుంది నేను మొత్తం జగద్వ్యాపకమైనటువంటి ఈశ్వరుని శక్తి రూపమైన వాయువును నేను తీర్చుకుంటున్నాను అని ఆ విధంగా మనం దాన్ని ధ్యానం చేస్తూ మీరు కనుక ఆ శ్వాసను పరిశీలించినట్లయితే అటువంటి ధ్యానాన్ని కొద్దిసేపు చేసినట్లయితే మైండ్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది జనుల యొక్క మైండ్ చాలా కుంచుకుపోయి ఉంటుంది చాలా పరిచ్ఛిన్నంగా నేను నాది అనే ధోరణిలో జీవిస్తూ ఉంటాం పది మంది మధ్యలో జీవిస్తారు కానీ అలా ఐసోలేటెడ్గా జీవిస్తూ ఉంటారు నేను నాది అన్న లెక్కలో జీవిస్తూ ఉంటారు ఆ స్థితిలో మనం ఉండరాదు సర్వభూతాత్మభూతస్య ఆ మైండ్ని బాగా ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది దానికోసం ఇటువంటి ధ్యానాన్ని మనం చేయాల్సి ఉంటుంది తర్వాత మనం ఎలా భావన చేయొచ్చు అంటే నా శరీరంలో రక్త ప్రవాహము నందు లంగ్స్ యొక్క ఫంక్షనింగ్లో తర్వాత ఉదరము యొక్క ఫంక్షనింగ్లో అన్నింటి ఎందు కూడా ఆ సర్వేశ్వరుడు ప్రకటన ఉన్నాడు అని ఎలా భావన చేయాలి భావన చేసినట్లయితే ఆ సర్వాత్మభావము క్రమంగా అలవడుతుంది నా వాక్కునందు ఈశ్వరుని యొక్క శక్తి కలదు నా చూపునందు ఆ దైవీ శక్తి కలదు నేను వింటున్నప్పుడు ఆ దైవీ శక్తి గలదు ఆ దైవీ శక్తియే ఆ నా యొక్క యథార్థమైన ఆత్మ ఈ దేహపరిచ్ఛిన్నమైన అహంకారం ఏదైతే గలదో కర్తాభోక్త అహంకారము అది నా యొక్క ఆత్మస్వరూపము కాదు అనే ఆ విధంగా తన హృదయాన్ని ఆ దైవీ భావనతో నింపుకుని అభ్యాసం చేసినట్లయితే ఆ సర్వాత్మభావము మనకు అలవడుతుంది అయితే జ్ఞానులకు ఆ సర్వాత్మభావము చాలా సరళంగా ఉంటుంది ఆ సర్వాత్మభావాన్ని సాక్షాత్కరించుకుని స్వామి రామతీర్థవో కొన్ని వాక్యాలు రాశారు పోయిమ్స్ రాశారు స్వామి రామతీర్థ సర్వాత్మభావాన్ని వ్యాఖ్యానించిన మహాత్ములలో అగ్రేశ్వరుల ఆయన ఆ సర్వాత్మభావాన్ని ఇంగ్లీష్లో కొన్ని పోయిమ్స్ కింద రాశారు నేనప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు వాటిని తెలుగులో పెట్టాను అవి ఎక్కడా ప్రచురించలేదు ఉంటే నా దగ్గరే ఉండిపోయి ఎందుకంటే అనువాద రూపంగా బులిబుల్ అనువాదం ఎందుకు లేదు ప్రచురించలేదు నేను సొంతంగా రాసిన కవితలేమో ఇక్కడ అక్కడ ప్రచురించాను తప్ప ఇవి అలాగే ఉన్నాయి దూరికే వినిపిస్తున్నాను వినండి అగ్నిలోని శిఖను నేనే అంటే ఆ సర్వాత్మభావం ఈ వింటే చాలా విడ్డూరంగా అనిపించవచ్చు కానీ మీరు మనస్సుని బాగా ఎక్స్పాండ్ చేసి సర్వ ప్రాణుల ఎందుండే వర ప్రాణుల ఎందు నేనే ఉన్నాను అని కనుక మీరు భావన చేయగలిగితే అప్పుడు ఈ కవిత మనస్సుకి చాలా బాగా వస్తుంది అగ్నిలోని శిఖరు నేనే సూర్య చంద్రుల కాంతి నేనే స్త్రీలు పురుషులు వృద్ధులు యువకులు నేనే కొత్తగా పుట్టిన పాపలు నేనే కర్రతో నడిచే ముదుసలి నేనే ఉన్న సర్వము నేనే తుమ్మెద పులి చేప పక్షి చెట్టు గడ్డి నేనే ఋతువులు సముద్రాలు నాలో ఉన్నాయి ఉదయంలోని అరుణరాగము నేనే సాయంలోని చల్లగాలి నేనే ఆకుల గల నేనే సముద్రాల ఘో నేనే ప్రేమికుని ప్రేమికుని మధుర ప్రేమగీతం నేనే వైదికుని వేదఘోష నేనే ప్రియురాలి గుసగుసలు నేనే శాస్త్రజ్ఞుని ఘటపటధ్వని నేనే శాస్త్రపణి ఘటహా పటహా అంటూ ఉంటారు కదా పటపట ధ్వని చేస్తూ ఉంటారు ఆధ్వర్ని నేనే వీధి పిల్లల రణ గోణధ్వని నేనే సో ఆ విధంగా ఆయన సర్వాత్మభావాన్ని చాలా అందంగా ప్రకటిస్తాడు ఇంకా ఓ చోట ఆయన ఓ సముద్రమా నా పాదాల చంత విరిగిపడు అంటే సర్వము నేనేటువంటి మహాధైర్యంతో మాట్లాడతాడు ఓ సముద్రమా నా పాదాల చంత విరిగిపడు ఓ సూర్యుడా వాతములా భూకంపములా స్వాగతం రండి మీ బలం నాపై చూపండి ఈ భయంకర అస్త్రాలతో నేను ఆడుకుంటాను ఓ మండే అగ్ని నీవు నా నుండే పుట్టినావు ఈ దేహము కరిగి ఈ ప్రకృతిలో కలిసిపోని కళ్ళన్నీ నా కళ్ళే చెవులన్నీ నా చెవులే చేతులన్నీ నా చేతులే మనస్సులన్నీ నా మనస్సులే నేను మృత్యువును గుతుక్కున మృంగి కూర్చున్నాను ఆయన ఇంగ్లీష్లో ఏమైనా ఉంటాడో మీరు ఊహించుకోండి సో నేను తెలుగులో అనువాదం చేస్తూ కొంత తెలుగు నానుడు ఉంటుంది దేశ భాషలందు తెలుగు తెలుగులో ఒక గుడికారం ఉంటుంది అది వస్తుంది సహజంగా వచ్చినంత వచ్చిన మేరకు వస్తుంది లేదు లేదు సో నేను మృత్యువును గుతుక్కున మృంగి కూర్చున్నాను నేను భేదమును త్రాగివేసినాను భయం లేదు దుఃఖం లేదు పీడించే నొప్పి లేదు అజ్ఞానం తో వణుకుతూ పారిపోయింది నా దివ్య కాంతి దానిని అంటే అజ్ఞానాన్ని కలికంలోకి లేకుండా చేసింది ఓం ఓం ఓం అని ఈ విధంగా స్వామి రామతీర్థ ఆ సర్వాత్మభావాన్ని ప్రకటిస్తారు సర్వభూత హితస్వేచ మహాత్ములు సకల ప్రాణముల యొక్క హితమును కోరుతారు శత్రువులు అనేవాళ్ళు ఎవరూ ఉండరు కళనా వాడు నాశనం అని వాళ్ళు కళలో కూడా అనుకుంటారు కొన్ని వాళ్ళు ఏదో పొరపాటు చేసుకుంటారు మన విషయంలో పొరపడి ఉంటారు ఏదో కొంత కూడా కలిగి ఉంటారు ఎప్పటికైనా వాళ్ళే తెలుసుకుంటారు పోనీ ఎప్పుడు తెలుసుకోవాలన్నది కూడా మన వైపు నుంచి కంగారేమీ లేదు ఈశ్వరుడు వాళ్ళకి ఎప్పుడు వివేకాన్నిస్తే అప్పుడే తెలుసుకుంటారు అని అందరినీ ప్రేమించే లక్షణమే ఉంటుంది తప్ప కొందరిని పనికెట్టుకుని ద్వేషించటం అనేది ఆ మహాత్ముల వద్ద ఉండమే ఉండదు సర్వభూత ఆ మహాత్ముల యొక్క మార్గము అంటే జ్ఞాన మార్గం ఏదైతే గలదో దాని విషయంలో దేవా అపి ముహ్యంతి ఇంద్రవరుణాదులు కూడా మోహమును పొందేటరు ఒక అంటే ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా మోహమును పొందుతారు అంటే ఆ జ్ఞానమును స్థుతించుతారు అంతేగాని వాళ్ళు వచ్చి ఈయన ముందు కళ్ళు తిరిగి పడిపోయే అలాగే కాదు జ్ఞానం యొక్క స్థుతి ఇంతటి మహాశక్తి గలది జ్ఞానము అనే ఓ మహాత్ముడు ధ్యానం ఉంటాడు చేసుకుంటే ఇంద్రుడు వచ్చి ఆయన ముందు నిలబడతాడు ఆయన మామూలుగా ధ్యానం చేసి కళ్ళు తెరిస్తే ఇంద్రుడు ఉంటాడు నేను ఇంద్రుణ్ణి అని గోలాగా నమస్కారం నన్ను ఈ విధంగా అనుగ్రహించుటకు గల హేతువు ఏమి అని ప్రశ్నిస్తారు అంటే నీకు నేను వరమిద్దామని వచ్చాను అంటే వరమా నాకు ఏ వరమో అక్కర్లేదు నాకేమీ తోచుటలేదు వరవేం కావాలి వరం కావాలి ఇప్పుడు దేవుడు వచ్చి నీకు వరం ఇస్తానన్నా అనుకోండి ఏం కావాలి వడ్డు నీ వరమేమీ అక్కర్లేదు ప్రహ్లాదుల్ని వరం తీసుకోమంటే ఎప్పటికీ నా హృదయంలో కోరికలు పుట్టకుండగా వరము నిమ్ము అని అడిగాడు ఆయన కాబట్టి ఏం వరం ఏం కావాలో వరం ఏమీ అక్కర్లేదు అంటే ఇంద్రుడు కోపం వస్తుంది నేను ఇది చేసేస్తాను అది చేసేస్తాను నువ్వు కనుక ఇంత పౌరమోత్తనంగా మాట్లాడేవంటే అని ఇంద్రుడు వ్యామోహపడతాడు ఆయన పౌరమోత్తనమే ఉండదు తర్వాత ఇంద్రుడు సిగ్గుపడతాడు నేను ఇది పొరపాటుగా మాట్లాడాను విషయంలో ఇంద్రుడు స్వర్గవిస్తాను నీకు అంటాడు అంటే నాకు అక్కర్లేదు స్వర్గం నా హృదయంలో ఆల్రెడీ స్వర్గం ఉండనే ఉందని కాదు నీకు స్వర్గంలో నా సింహాసనంలో సగం సీటు నీకు ఇస్తా నేను పక్కకి జరిగి కూర్చుంటా నా పక్కన కూర్చొచ్చిన వాళ్ళు డిప్యూటీ ఇంద్రా అంటే నాకు అక్కర్లేదు ఐఎం కంఫర్టబుల్ వేరయ్యా అప్పుడు ఇంద్రుడు కోపం వస్తుంది అంటే ఇంద్రుడు కూడా ఈయన ఎడల వ్యామోహాన్ని చెందినాడు అని కాబట్టి దేవా అప్పు మార్గే ముహ్యంతి అపదస్య పదయిషిణ దేవతలకు పదమునందు కోరుకుంటుంది వాళ్ళకి ప్రమోషన్స్ కావాలి పదవులు కావాలి పదమును కోరుకోవాలి ఇంద్ర పదవి యమ పదవి వరుణ పదవి ఇవన్నీ కూడా పదవులు అధికారిక పదవులు అంటారు మన వాళ్ళు అర్థం చేసుకోరు పురాణ దృష్టి పురాణ దృష్టిలో కూడా అవి పదవులుగానే చెప్పబడ్డాయి కానీ పురాణంలో స్టోరీ చెప్పేస్తే ఏమైపోతుందంటేనండి మీరు ఆ స్టోరీని లిటరల్గా తీసుకున్నారంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా భగ్నం అయిపోతుంది స్టోరీ ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లం మీరు స్టోరీ చెప్పాలి అది సింబాలిక్ అంటే దాంట్లో ఉండే అంతరార్థము దాని ప్రతీకత ప్రతీకాత్మకత అంతా కూడా గుర్తిస్తూ స్టోరీ చెప్పాలి ఇప్పుడు శివదహనం ఉందనుకోండి గుర్తిస్తూ స్టోరీ చెప్పాలి శివుడు కామా శివుడు దహించిన శివుని చేత కాముని యొక్క దహనము మూడవ కన్ను అంటే జ్ఞాననేత్రము దానితో కామును దహించిటంటే కామ వాడిని ఎవరన్నా ఒక నిలబెట్టి మళ్ళీ బూర్తి చేసేదని దాని అభిప్రాయం ఏమిటంటే కామనలను త్రోసిపుచ్చినాడు జ్ఞానం ఉన్న చోట కామనలు ఉండవు అని అభిప్రాయం జ్ఞానము అగ్నితో కామనలను దహించి వేసినాడు నిష్కాముడుగా ఉన్నాడు అని అభిప్రాయం కాముడికి అనంగుడు అని పేరు అంటే వాడికి వచ్చి వాడికి దేహమే ఉండదు వాడు సంకల్పం నుండి పుడతాడు మనసిజుడు అని పేరు మనసి జాయతే సో దీన్ని బట్టి మీకేం తెలుస్తుంది కమన అంటే ఒక సంకల్పం జ్ఞానము చేత ఆ సంకల్పాన్ని మీరు తొందముక్తిస్తారు ఆ సంకల్పం ఇంకా పుట్టదు అలా నిష్కామంగా ఉంటాడు ఇది కామదహనం అంటే దీన్ని లిటరల్గా మీరు చూపిస్తే సో దేర్ దేర్ బి ఏ ప్రాబ్లం దీన్ని డ్రామా కింద వేసేసారనుకోండి స్క్రిప్ట్ సినిమా స్క్రిప్ట్ కింద చేసేసి వేసేశారనుకోండి అప్పుడు అందరికీ ఏ ఫీలింగ్ వచ్చేస్తుంది లిటరల్ ఫీలింగ్ వచ్చేస్తుంది అలాగే నార్త్ ఇండియాలో చేస్తూ ఉంటారు ఇలాగా ఇప్పుడు భాగవత సప్తాహం చేసుకుంటే ఓ శ్రీకృష్ణుని ఒకరిని పెడతారు ఒక ఉరాడికి వేషం వేసింది సో వీళ్ళు ఒప్పుకుంటూ ఉంటారు అప్పుడు శ్రీకృష్ణుడు కోప్పుకుంటున్నాడు అని వీళ్ళు అంతే కదా కనపడుతూ ఉంటాం అయితే శ్రీకృష్ణుడు బాత్రూమ్కి వెళ్ళాల్సి ఉంటుంది ఇలాంటివన్నీ వస్తే ఆ తర్వాత ఈ శ్రీకృష్ణుడు పెద్దవాడు అవుతాడు పెద్దవాడు అయితే అక్కడ ఒక బరగా ఒకట వేసి అక్కడ కొంత ఖాళీ స్థలం పెట్టి పెడితే ఈ యంగ్ లేడీస్ అండ్ బాయ్స్ వెళ్ళి లేళ్ళ డ్యాన్స్ చేస్తున్నారు ౌ యూ ఫీల్ అబౌట్ ఇట్ అంతా కూడా చాలా కన్ఫ్యూజింగ్గా లేదు చాలా ప్రాబ్లం కాబట్టి సో ఇదంతా డైగ్రెషన్ ఈ డైగ్రెషన్ చెప్పుకుంటూ ఉంటాయి లేకపోతే క్లాస్లో మెంబర్గా అయిపోతుంది ఎనీవే సో అపదస్య పదైషినహా ఇంద్రుడికి ఇంద్రపదం ఉంటుంది వాడికేమో బ్రహ్మపదవి కోసం బ్రహ్మపదం ఉంటే బాగుంటుంది కదా అని వాడు కోరుతూ ఉంటాడు అగ్నికి ఇంద్రపదం వస్తే బాగుంటుంది అని అగ్ని అంటాడు అనుకుంటాడు దీనికి ఏ పదము ఉండదు ఏ పదము ఉండదు ఏ కామనా ఉండదు ఏ పదము లేకుండగా ఏ కామనా లేకుండా ఉన్నవాడిని చూస్తే వాళ్ళకి మర్చిపోతుంది ఎట్టిన వీడు ఇలా ఉన్నాడని వీళ్ళు డబ్బు సంపాదించి ఉంటారు వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఉంటుంటాయి ఇంకో అంత డబ్బు కోసం వాళ్ళు ఏమో పిలిమొగ్గలు వేస్తూ ఉంటారు ఏమండి వాళ్ళకి ఏ డబ్బు లేనివాడు డబ్బు లేకున్నా డబ్బు కోసం తాపత్రయ పడనివాడు మాకు డబ్బు ఇప్పించండి అని వాళ్ళని కోరని వాడిని చూస్తే ధనతృష్ణ లేనివాడిని చూస్తే వాళ్ళు దే జస్ట్ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ డ్యాన్ ఏ డోంట్ నో ఎందుకంటే అయ్యా మాకు ఏదైనా వెయ్యి రూపాయలు ఇప్పించండి అని అడిగేవాడిని కనుక చూస్తే వాళ్ళు చక్కగా హ్యాండిల్ చేస్తారు ఎందుకంటే రోజు అటువంటి వాళ్ళని వాళ్ళు డజన్స్లో హ్యాండిల్ చేస్తూ ఉంటారు అలా వీళ్ళందరినీ హ్యాండిల్ చేసి చేసే వాళ్ళంత పైకి వచ్చారు వీడు ధనం అక్కర్లేదు వాడి దగ్గరేముండదు వాడిని ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియక ఓ దండం పెట్టేసి ది గోవే సో అపదస్య పదవి అదే అక్కడ అర్థం ఆ వాక్యానికి దేవా అవి మార్గే ముహ్యి అపదస్య అపదేషిణ అపదస్ విదూష ఇది శేష అపదస్ జ్ఞానిన తర్వాత జ్ఞాని యొక్క మార్గము విదమిత్తంగా ఏమి ఉండదు జ్ఞానికి మార్క్స్ ఏముండవు ఇప్పుడు జ్ఞాని గృహస్థుడ బ్రహ్మచార వానప్రస్థుడా సన్యాస అంటే అలాగే ఉండదు సుఖస్గిష్ణ భోగి సుఖస్గి నృప జనక రాఘవో గృహస్థా వశిష్టాద్యా ఇలా అందరూ జ్ఞానుల సర్వే జ్ఞానిల అందరూ జ్ఞానులే వశిష్ఠవులైన వారు గృహస్థులు సుఖ మహర్షి త్యాగి జనకుడు రాముడు ఇద్దరూ జ్ఞానులే యోగవాసిష్టంలో రాముడు ఉంటాడు జనకుడు భగవద్ గీతలో వస్తాడు కానీ ఇద్దరూ రాజులు శ్రీకృష్ణుడు భోగివలే కనపడతాడు కానీ జ్ఞాని సో ఈ జ్ఞానికి ఇదమిత్తమైన రూపం అనేది అలాగే జ్ఞాని ఫలానా వర్ణంలో ఉంటాడని కానీ ఫలానా కులల్లో ఉంటా కుల వర్ణం ఓవర్ లెస్ ఇట్స్ ఓకే ఫలానా దేశానికి చెంది ఉంటాడని కూడా ఏమీ లేదు అన్ని దేశాలలోనూ జ్ఞానులు ఉంటారు ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంటారు ఉంది వారు ఇప్పుడు ఏమై విషాడో నాకు తెలియదు కానీ ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా సూఫీ సెయిన్స్ ఉంది నసిరుద్దీన్ షా ఎక్కడి నుంచి వచ్చాడు బాగ్దాద్ బాగ్దాద్ నుంచో వచ్చాడు నశీరుద్దీన్ షా ఈజ్ ఏ జ్ఞాని జలాలుద్దీన్ రూమీ పేర్లేని ఉంటారు గొప్ప జ్ఞాని ఆయన ఇస్తాన్బుల్ నుంచో అక్కడి నుంచో వచ్చాడు సో వీళ్ళందరూ కూడా జ్ఞానులు తర్వాత వెస్ట్రన్ కంట్రీస్లో అయితే జ్ఞానులు ఉంటారు కన్ఫ్యూషియనిజం టాబోయిజం వాటిల్లో చక్కటి జ్ఞానులు ఉంటారు జపాన్లోను చైనాలోను సర్వత్రా ఉంటారు జ్ఞానులు నార్త్ ఇండియాలో ఉంటారు సౌత్ ఇండియాలో ఉంటారు నార్త్ ఇండియా వాళ్ళు ఏమనుకుంటారంటే సౌత్ ఇండియాలో ఉండరు వీళ్ళందరూ డీకే వాళ్ళు అనుకుంటారు సౌత్ ఇండియా వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఒక్క మంత్రం సరిగ్గా చదవలేరు అన్ని అవగతవగా చదువుతారు జ్ఞానులు మనవుల్లోనే ఉంటారు వీళ్ళు అనుకుంటారు వాస్తవానికి సర్వత్రా ఉంటారు అంతటా ఉంటారు పక్షుల ఆకాశంలో ఎగిరినప్పుడు అవి ఫుట్ ప్రింట్స్ వదిలిపెట్టవు ఇదో ఈ పక్షి ఇలా వెళ్ళింది అని ఫుట్ ప్రింట్ ఉండదు విమానం వెళితే ఫుట్ ప్రింట్ ఉంటుంది తోక ఆ పొగ ఉంటుంది ఆ పొగను బట్టి ఇదో విమానం ఇలా వెళ్ళింది ఆ పొగ సన్నగా ఉంటే ఇప్పుడే వెళ్ళింది పొగ బాగా డిస్పర్స్ అయి ఉంటే అరగంట కిందటం వెళ్ళింది ఏ డైరెక్షన్లో వెళ్ళింది ఎందుకంటే ఏ డైరెక్షన్లో వెళ్ళిందో అలాగా మీకు అది కోన్ షేప్లో ఉంటుంది దాన్ని బట్టి మీరు డైరెక్షన్ చెప్పొచ్చు డైరెక్షన్ బట్టి ఎటు వెళ్ళింది ఢిల్లీ వెళ్ళిందా విశాఖపట్నం వెళ్ళిందా చెప్పొచ్చు ఇన్ని చెప్పొచ్చు ఏది విమానం గురించి అక్కడ లేదు వెళ్ళిపోయిన విమానం గురించి పక్షు గురించి ఏం చెప్తారండి పక్షి ఎటు వెళ్ళింది అసలు వెళ్ళిందా అక్కడ ఏముంటాయి ఫుట్ ప్రింట్స్ ఏముండవు అలాంటి ఫుట్ ప్రింట్స్ లేని పక్షితోటి జ్ఞానిని పోలుస్తారు అంటే ఇక్కడ ఏమంటున్నారంటే జ్ఞాని యొక్క గమనం ఎట్టిదంటే పక్షి తను ఆకాశంలో ఎగురుతో వెనకాల ఎటువంటి ఫుట్ ప్రింట్స్ని ట్రైన్ అంట విడిచిపెడుతుందో జ్ఞాని కూడా అటువంటి ట్రైన్ నే విడిచిపెడతాడు అని రాష్ట్ర విమానం వెళ్ళిందనుకోండి దేర్ విల్ బి ఫుట్ ప్రింట్ బిహైండ్ షిప్ వెళ్ళిందనుకోండి ఫుట్ ప్రింట్ ఉంటుంది మనిషి వెళ్ళాడనుకోండి నడిచి ఫుట్ ప్రింట్ ఉంటుంది సైకిల్ మీద వెళ్తే ఫుట్ ప్రింట్ ఉంటుంది అడవిలో పక్షులు ఆ పశువులు వెళ్ళినప్పుడు సింహం వెళ్ళింది పెద్దకులు వెళ్ళింది అనేటువంటివి లేకపోతే లేడీ వెళ్ళింది అవన్నీ కూడా వాళ్ళ మట్టిలో ఉండే ఫుట్ ప్రింట్స్ ను బట్టి గుర్తుపడతారు జ్ఞానిని గుర్తుపెట్టేది ఏది ఉండదనండి బయోగ్రఫీలు ఉండవు వాళ్ళేమీ సంస్థలని ఆర్గనైజేషన్స్ని క్రియేట్ చేసి వాటిని విదిలిపెట్టి వెళ్ళరు అలా విదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు జ్ఞానులని చెప్పడానికి అవకాశం ఏమి ఉండదు కాబట్టి ఇట్ ఇస్ ఆల్ వెరీ పిక్ వేరే అన్నవాడు ఈ డజెంట్ లీ వెరీ హౌ టు అండర్స్టాండ్ ఇట్ అన్నది మీరు ఆలోచించండి ప్రతిహి అవగంతు మత మత అశక్య ఇది నిదర్శన విషయమీ ఓకే అంతేనండి ఇంక అంతా కవర్ చేసేసాను పక్షులకు ఎలాగైతే గమనము యొక్క దిశ కానీ ఫుట్ జ్ఞాని ఏ మార్గంలో నడిచాడు అన్నదానికి ఎటువంటి ఫుట్ ప్రింట్స్ ఇప్పుడు జ్ఞానులు అందరూ హిమాలయాల్లో ఉన్నారనుకోని సపోజ్ యూ కన్ నా అండర్స్టాండ్ ఏమైనా హిమాలయాలకి వెళ్ళుటా అనే ఒక చిహ్నమును బట్టి జ్ఞాని అని మనం గుర్తించవచ్చు అని చెప్పచ్చు కానీ అలా ఉండదు అక్కడ ఉంటారు ఇక్కడ ఉంటారు ఎవరిదేండి ఎరువేరు కులంలో ఉంటే అది ఒక ఫుట్ ప్రింట్ అలాంటిది ఏముండదు అన్ని కులాల్లోనూ ఉంటారు లింగము బట్టి ఫుట్ ప్రింట్ అలాగే ఉండదు పురుషుల్లో ఉంటారు స్త్రీల్లో ఉంటారు సో ఈ విధంగా జ్ఞాని యొక్క స్వరూపము చాలా విలక్షణంగా ఉంటుంది అజేష్జమస్రాంతం ధర్మేషు జ్ఞానమిష్యతో న్రమతే జ్ఞానం అసంగం తేన కీర్తితీరెస్టింగ్స్ అవతరి కథం త మహాజ్ఞానవత్వం ఇహా సో ఆ జ్ఞానులు మహాజ్ఞానము గలవారు అని చెప్పారు ఇంతకుముందు తేహి లోకే మహాజ్ఞానా ఆ మహాజ్ఞానమును కలిగి ఉండుట అనే విశేషణమును వర్ణించటం కోసం ఈ శ్లోకం వచ్చింది ఏ విధంగా వారు మహాజ్ఞానము గలవారు అని ప్రశ్నిస్తే దానికి సమాధానంగా ఈ శ్లోకము అజేషు అజం అసంక్రాంతం ధర్మేషు జ్ఞానం ఇష్యతే ఇష్యతే అంటే అంగీకరించబడుతున్నది అంటే విద్వాంసులు ఇలా చెప్తున్నారు జ్ఞానం ఇట్టిది అని చెప్తున్నారు ఎలాగంటే అజేషు అజం అజేషు అంటే పుట్టుకలేని ప్రాణుల అజం కూటస్థమైన ఆత్మతత్వముగా ఈ జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటుంది మీరు అజులు మీ ఎందున్న అజమేదో మీరు గుర్తుపట్టుకోవాలి మీరు అజులు ముందు మీ నేను మీరు స్వీకరించాలి అబ్బేబే నేను అజున్లు కాదండి నేను పుట్టానండి అంటే ఇంకా మీరు అజమైన తత్వాన్ని ఇంకేముంటుంది మీలోను అజ్ఞానం చేత కత్తులు వేయకూడదు కాబట్టి నేను పుట్టాను అన్నవాడికి ఇంకా బోధించేది ఉండదు ఎందుకంటే వాడు ఆల్రెడీ దేహంతో తాదాత్మ్యాన్ని చెంది ఉంటాడు కాబట్టి వాడికి ఏం చెప్పాల్సి ఉంటుందంటే తమ్ముడు నువ్వు పుట్టలేదయా కొంచెం ఆలోచించుకో పుట్టేను అన్నది అలా దేహభ్రాంతిని బట్టి వస్తుంది సుమా కాబట్టి కొంచెం దీని విషయం పరిశీలించు ఆత్మ అనాత్మ వివేకాన్ని అభ్యాసం చేసుకో అని చెప్పేసి ఉదురేయాలి ఇది అంతకంటే చెప్పి ఇదే కానీ వాడు కనుక తన అజమైన తత్వాన్ని సరే దేహం పుట్టింది దేహం పుట్టింది అన్నది కూడా ఇది నేను అంటాను దేహం పుట్టింది అని అంటాను అభ్యుపగమ్య వాదము అంటాను దాన్ని దేహం పుట్టేసింది నన్ను నా అభిప్రాయం కాదు సరే కానీ ఎంతో కొంత మీకు కొంత ఛాన్స్ ఇద్దామని దేహం పుట్టింది అంటున్నా పుట్టింది అనుకునే వాడిని పూర్తిగా తిరస్కరిస్తే వాడు పాపం చిన్నగుతుంటాడు కొని ఏదో ఒకటి పుట్టింది అని అభ్యుపగమ్య సరేనయ్యా నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటున్నానులే అదే దాన్ని అభ్యుపగమ్యవాదము సరే నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటున్నానులే పుట్టేవు ఎప్పుడు పుట్టేవు దేహదృష్ట్యా పుట్టావు ఆత్మదృష్ట్యా పుట్టలేదు సుమా అని ఒక మాట అంగీకరించి పై మాటకి తీసుకువెళ్ళే ప్రయత్నం అభ్యుపగమ్యవాదమే నేను అనుసరిస్తూ ఉంటా పుట్టే దేహము పుట్టింది అని ఎందుకంటే నా థింకింగ్లో దేహమును కూడా పుట్టుకలేదు దేహం పుట్టడం ఏంటి ఎలా పుట్టింది ఎప్పుడు పుట్టింది ఇప్పుడు ఈ గదిలోంచి ఆ గదిలోకి వస్తే పుట్టినట్టు అవుతుందా అవుదు తల్లి గర్భంలో గర్భంలోంచి ఇంకో బయట ఉన్నటువంటి స్థానం బయటంటూ ఏమీ లేదు తల్లి గర్భంలో ఉన్న శిశువు జగత్తులో అంతర్భాగంగానే ఉన్నాడు తల్లి గర్భంలోంచి బయటకు ది సో సైడ్ హీ కేమ్ దాంట్లో పుట్టడమే ఉంది ఉంటే మనం అనుకోవడమే తప్ప దాంట్లో పుట్టుదు కూడా అడిగే కారణం కాదు ఎందుకంటే పుట్టక ముందు ఉన్నాడా లేడా ఉన్నాడు మరి ఇ పుట్టడం ఏమిటి కాబట్టి అక్కడే పోయింది అది కనుక దేహమునకు కూడా పుట్టుక లేదు దేహమునకే పుట్టుక లేకుంటే ఆత్మకు పుట్టుకేమిటి పోనీ మనస్సుకి పుట్టుక మనస్సుకి పుట్టుక నువ్వు అంగీకరిస్తే ప్రతిరోజు పుడుతూ ఉంటుంది మనస్సు ప్రతి గంట పుడుతుంది ప్రతి నిమిషము పుడుతుంది ఒకప్పుడు ఒకే సంకల్పం క్షణం ఈ సంకల్పం మరుక్షణం ఆ సంకల్పం వచ్చిందంటే ఆ క్షణంలోనే అది పుట్టి గిట్టి మళ్ళీ మరుక్షణంలో పుట్టి గిట్టుతూ ఉంటుంది కాబట్టి మనస్సుకి పుట్టుకే దీపము సెకండ్లో యాభై సార్లు వెలిగి యాభై సార్లు ఆరిపోతుంది ఇంకా పుట్టడం ఏమిటండి గిట్టడం కాబట్టి లేదు ఇక ఆత్మ చైతన్యానికి పుట్టుక నేను అనే చైతన్యానికి పుట్టుక అసలేదు కాబట్టి అసలు పుట్టుకనే దానిని మీరు ఆల్ ది వే రిజెక్ట్ చేసి పారే అజేషు అజం పుట్టుక లేని అంటే జన్మాది విక్రియారహితూ మీరందరూ కూడా పుట్టుక పుట్టిన తర్వాత ఇతరులకు కనబడుతూ ఉండుట తర్వాత పెరుగుట పరిణామమును చెందుట అపక్షయమును చెందుతా నశించుట అనే ఆరు భావ ఏవైతే ఉన్నాయో అవి ఏమీ మీ అందు లేదు అవేమే మేము అన్నీ ఉన్నాయనుకున్నాం మీరు తప్పు అనుకుంటున్నారు అవి ఏమీ మీ ఎందు లేవు అటువంటి అజములైన మీయందు మీరు చూసుకోండి మీరు అజులు మీలో మీరు చూసుకోండి మీలో ఆ పుట్టుక తత్వమును మీరు విమర్శ చేసుకొని తెలుసుకోండి అజం ఆ తత్వమునే ఆత్మతత్వము అది ఏ జ్ఞానస్వరూపము అదే మహాజ్ఞానం అంటే అజే స్వజం జ్ఞానం ఇష్యతే అజేషు ధర్మేషు పుట్టుగా మొదలైన భావ వికారములు లేని జీవులయందు అజం అంటే కూటస్థమైనటువంటి జ్ఞానము కూటస్థ జ్ఞానము జ్ఞానమే కూటస్థంగా ఉంటుంది దేహము కూటస్థం కాదు దేహము శిథిలమైపోయి మారిపోతూ ఉంటుంది మనస్సు అసలే కాదు దేహము మనస్సు చైతన్యము మూడే కాబట్టి ఆ చైతన్యమే కూటస్థమైనది కూటస్థము అంటే కొండ శిఖరము వలె ఎట్టి మార్పులు లేకుండగా ఉండును లేదా కమ్మరి వాణి దాగలివలే కంసాలి వాణి దాగలివలే ఎట్టి వికారములు లేకుండా ఉండేటువంటి ఆ శుద్ధ చైతన్యము అసంక్రాంతం అసంక్రాంతం అంటే ఎలాగో చెప్తా చూడండి ఇప్పుడు మీ స్వరూపము తెలియదు ఓకే మీరు ఘటాన్ని చూశారు కొద్దిసేపు చూశారు తర్వాత చూడడం మానేశారు ఇప్పుడు ఇదో ఇది ఇది ఘటము దీన్ని నేను చూశాను చూడడం మాసం ఇప్పుడు ఘట జ్ఞానము నేను చూసినప్పుడు నాకు కలిగింది కదా అంటే జ్ఞానంలో ఘటము కలిగి ప్రకాశించింది కదా ఈ ప్రకాశించిన ఘటము జ్ఞానంలో ప్రకాశించిన ఘటము జ్ఞానమునందు ఏదైనా ముద్రని విడిచిపెట్టిందా లేదు ముద్రనేమీ విడిచిపెట్టలేదు ఇంకో నేను దృష్టాంతం చెప్తా చూడండి ఇక్కడ బొమ్మ పెడతా దీపం ఆ దీపకాంతిలో బొమ్మ ప్రకాశించింది చూడండి ఈ బొమ్మను తీసేస్తా తీసేస్తే ఆ ప్రకాశంలో ఆ బొమ్మ యొక్క ముద్ర ఏదైనా అవుట్లైను ఏమైనా ఉందా లేదు అంటే అర్థం ఏటో తెలుసుకోండి దీపము ఆ ప్రకాశము బొమ్మను ప్రకాశింపజేసింది కానీ బొమ్మ యొక్క షేపు తన సంక్రమించలేదు ఇప్పుడు మట్టి ముద్ర తీసుకుంటా ఆ బొమ్మ మీద ఎలా ముట్టిస్తా ముట్టించి మట్టి ముద్ద యవతలకు తీస్తా లేకపోతే బొమ్మను తీసేస్తా అప్పుడు ఆ మట్టి ముద్దలో మీకు ఏముంటుంది ఆ బొమ్మ యొక్క రూపు పడుతుంది ఏమండి నీటిని తీసుకుంటా ఆ బొమ్మను ఇలా పెట్టి ఇలా తీసేస్తా రూపు పడింది కానీ తొందరగా చెరిగిపోయింది రూపు పడింది కానీ తొందరగా చెరిగిపోయింది ఎందుకంటే వాటర్కి ఉండేటువంటి విష్కాసిటీ సర్ఫేస్ కమిషన్ మూలంగా కాంతిలో పెడతా తీసేస్తా కాంతిలో అసలు రూపే పడమే పడదు పడి చెరిగిపోతుంది నీటిలో పడి అలాగే ఉంటుంది మట్టిలో జ్ఞానంలో జ్ఞానప్రకాశంలో రూపు యొక్క ముద్ర పడమే పడదు అంటే పుణ్యపాపముల యొక్క సంస్పర్శ కానీ సుఖదుఖముల సంస్పర్శ కానీ స్వపర అనే ద్వంద్వ యొక్క సంస్పర్శ కానీ శత్రుమిత్ర సంస్పర్శ ఏది ఆత్మచైైతన్యంలో ప్రవేశించదు అది ఆ ఎలు ఎరుక చైతన్యము నిర్వికారంగా ఉంటుంది ప్రకాశింపజేసే ముందు ప్రకాశింపజేసిన తర్వాత కూడా నిర్వికారంగానే ఉంటుంది ఉదయం లేచినప్పుడు నిర్వికారంగా ఉన్న తెలివి రాత్రి పడుక్కునేప్పుడు కూడా నిర్వికారంగానే ఉంటుంది ఇన్నిటిని ప్రకాశింపజేస్తుంది ఏది దాని ఎందు సంక్రమించదు అర్థమైందండి It is not contaminated, it is not tainted, it is not sullied, it is not influenced by all that it illuminates. Mm -hmm. Adi asantrāntam. Vishaya asaṁ spuruṣṭam vāśyaru. Dāni ceta prakāśim pa jayavade viṣayamula ceta, adi spuruṣiṃca vadam. Shariira sthope kaunteya nakarote nalipyate. ఏ అర్జున ఈ ఆత్మ చైతన్యం శరీరంలో ఉంటుంది కానీ శరీరము కర్మ చేసినప్పుడు అది కర్మ చేయటం లేదు శరీరము కర్మఫలాన్ని భోగించినప్పుడు అది కర్మఫలాన్ని భోగించుటలేదు అసంస్పృష్టంగా అలా ఉండిపోతుంది అదిగో అది జ్ఞానము ఈ జ్ఞానము జ్ఞానము అంటే జ్ఞప్తి చైతన్యస్వరూపమైన ఆత్మ అసంగము జ్ఞానము అసంగము అని తెలుసుకోవాలి అంచేతనే ఉపనిషత్తు ఏం చేసిందంటే ఈ ఆత్మస్వరూపాన్ని అనేజత్ అని అని అనేజదేకం మనసోజవీయ నాణ్య దేవా అంటే వస్తుంది సో చలనము లేనిది చలనము లేనిది ఎప్పుడో తెలుసునండి సకల చలనములకు అధిష్టానముగా ఉంటూ చలనము లేనిది సకల చలనములకు సాక్షిగా ఉంటూ చలనము లేనిది చూడండి సో అది ఆ ఆత్మస్వరూపము యొక్క లక్షణం ఆత్మస్వరూపమే ఈశ్వరుడు ఆత్మస్వరూపముందు కాలము యొక్క నిషేధము కాలము లేదు ఎందుకంటే కాలము చలనాత్మకము కాలము లేదు ఆత్మస్వరూపము అవస్థలు లేవు ఎందుకంటే అవస్థలు మారిపోతూ ఉంటాయి మారిపోవడం అంటే చలనం అవస్థలు కూడా ప్రకా ఉన్నట్టు కనపడతాయి కానీ వాస్తవంగా లేవు ఎలాగంటే కాంతి ఎందు ఫస్ట్ షో సెకండ్ షో థర్డ్ షో ఉంటాయండి ఇప్పుడు సినిమా మ్యాటిని ఫస్ట్ షో సెకండ్ షో ఉన్నాయి కా ప్రకాశంలో అవన్నీ ప్రకాశిస్తాయి కానీ ఆ ప్రకాశంలో ఇగో ఇది మ్యాటిని ఇది ఫస్ట్ షో ఇది సెకండ్ షో ఎలా ఉండదు అలాగే చైతన్య ప్రకాశంలోనే జాగ్రత్త స్వప్న సుశూప్తులు ప్రకాశిస్తాయి కానీ వాస్తవంగా ఆ అవస్థల యొక్క ముద్రలు ఆ చైతన్య ప్రకాశంలో ఉండవు తర్వాత ఆ చైతన్యమునందు పదార్థ భేదము నిషేధించారు ఎలాగంటే వేర్వేరు దేహములు మనుష్య దేహములు పశుపక్ష్యాది దేహములు భిన్న భిన్నములుగా ఉన్నను అజేషు అజం సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞ సో సర్వక్షేత్రేషు బహువచనం క్షేత్రజ్ఞ ఏకవచనం అలాగే అజేషు ధర్మేషు అజం సో పుట్టుకలేని జీవులు అనేకులు కానీ వారందరి ఎందు ఉండే ఆత్మతత్వము ఒక్కటివే కాబట్టి ఆ విధంగా పదార్థ భేదాన్ని వస్తుభేదాన్ని నిషేధించారు కార్యకారణ భేదాన్ని నిషేధించారు ఎందుకని అజమ్మని చెప్పుడు పుట్టింది అంటే కారణము కార్యము ఉంటాయి అజమ్మని చెప్పడం ద్వారా కార్యకారణ భేదాన్ని నిషేధించారు తర్వాత అది ఒకటే అఖండమైన సద్రూపమైన జ్ఞానము ఏకం సద్ అది జ్ఞానము జ్ఞానము అంటే జ్ఞప్తి చైతన్యము ఏకం సద్ విప్రాహ బహుధా పదంతు జోసెఫ్ క్యాంప్ బెల్ అని ఓ ఆధార ఉన్నాడు ఆయన ఏమన్నాడంటే రూపములేని పరమాత్మను ఇన్ని విలక్షణములైన రూపములలో ఆరాధించుతానే ఒక మెరకిల్ హిందూ ధర్మంలో మాత్రమే గలదు అని ప్రశంసించాడు ఆయన కాబట్టి అనేక రూపముల్లో ఈశ్వరు ఆరాధించుట ప్రశంసకి కొంతమంది ప్రశంసించారు దాంట్లో గుణాన్ని చూసే ప్రయత్నం చేశారు అంటే అది కూడా మనం గమనించాల్సి ఉంటుంది ఒకప్పుడు మంచిది కూడా వెదితాలలో వేసినట్లయితే కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది ఏకం వా సత్ విశ్వం అని ఇంకో మంత్రం ఉన్నది ఒకే అఖండ సత్ జగద్రూపంగా అనేకము రూపముగా అది ప్రకటమై ఉన్నది కాబట్టి సో అజం అజ అజాతవాదంలో ఉండే అజాతవాదానికి ఇతర వాదములకు అంటే ద్వైతవాదములకు ఉండే అత్యంత మౌలికమైన భేదం ఏమిటంటే ద్వైతవాదములలో కారణ కార్యభావాన్ని అది చాలా ప్రధానమైనదిగా స్వీకరిస్తారు ఇదిగో జగత్తు కార్యము ఇది పుట్టింది పుట్టితే కానీ కార్యం అవ్వటం పుట్టుక లేకపోతే కార్యం ఎక్కడి ఏది పుట్టిందో దాన్ని కార్యము ఈ జగత్తు పుట్టింది కార్యము కాబట్టి దీనికి కారణము ఉండాలి కారణం లేదు ఇలాగే ఉంటుంది అంటే నాస్తికుడు కారణం ఉంది ఆ కారణం వైకుంఠంలో ఉంది అంటే ఆస్తికుడు ఏమండి పోనీ వైకుంఠంలో ఉండకపోతే ఋషికేశ్లో ఉంది లేకపోతే పోనీ మనలోనే అంతర్యాగిగా సపరేట్గా ఉంది కదా శంకరులు అన్నారు ఒక వరలో రెండు కత్తులు ఉండవాయా ఒకే అంతఃస్కరణలో రెండు ఉండరు ఇంటే దేవుడు ఉండాలి లేకపోతే దేవుడు ఉండాలి దేవుడు లేదు దెయ్యం లేదు నేనే ఉన్నానైనా అను లేకపోతే దేవుడు ఉన్నాడనేనా అను మళ్ళీ నేనని పెట్టని ఇంకా ఒకటి పెట్టుకో నేనే ఉన్నాను ఇంకా దేవుడు లేడు ఏది లేదు అంటే నాస్తి ఏమండి నేను ఉన్నాను దేవుడు ఉన్నాడు అంటే ద్వైతే నేను లేను దేవుడే ఉన్నాడు అంటే అద్వైతే అంటే అద్వైతము నాస్తి సో కార్యకారణ భావాన్ని అజాతవాదంలో స్వీకరించం మరి జన్మాద్యశేత ఏమిటంటే అభ్యుపగమ్యవాదం సరే ఊరికి ముందే వీడికి అజాతవాదం చెప్తే వీడికి అది అర్థం కాదు దానివల్ల మిస్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది యోగ్యత లేనివాడికి అంటే ఆ రకమైన సంస్కారము తర్వాత అర్హత లేనివాడికి అజాతవాదాన్ని మొట్టమొదటి చెప్పడం అంటే అన్నప్రాశం రోజున అవకాయ పెట్టడం లాగ కాబట్టి అలా చెప్పరు చేత అన్ని ఉపనిషత్తులు ఇంకా మండొచ్చి చెప్పేసి మీరు కృతార్థులయ్యారు అని ఒక కాన్వర్కేషన్ కింద చేసుకుంటే అయిపోయింది సో అజాతవాదాన్ని ఈ సందర్భంలో చెప్తారు ఇప్పుడు మహాత్మాధి దీన్ని అజాతవాదాన్ని రామతీర్థం బాగా ప్రేమగా స్వీకరిస్తారు ఎలా చెప్తారంటే కారణకార్య భావాన్ని నీవు పట్టుకున్నావు అంటే నీవు సంసారంలో పడిపోయావు ఎందుకంటే భేదం వచ్చేసింది అప్పుడే ద్వైతంలో పడిపోయాడు ఇది కాదియము కారణం అక్కడ ఉన్నది ఏదో మొత్తానికి కారణాన్ని కొట్టుకోవాలి సృష్టి దృష్టివాదంలో జగత్తు కార్యము ఈశ్వరుడు కారణము దృష్టి సృష్టివాదంలో జగత్తు కార్యము జగత్తుకు కారణమైన ఈశ్వరుడు నేనే అజాతవాదంలో కారణము లేదు కార్యము లేదు నేనే ఉన్నాను విజయ